సంకీర్తన సంఖ్య ఐదు వందల ఇరవై రెండు అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత శిఖామణిరామునికి చేకుని తెచ్చితివి అంభోది లంఘించితివి హనుమంతుడా కుంభిని జ దోత వైతి గురు హనుమంతుడా గంభీర ప్రతాపమునా గడగివీ జంభారిచే వరములూ చెయ్యనానందితివీ అంజనీ దేవి కుమారా హనుమంతుడా కంజాప్త పలహస్త హనుమంతుడా ఘనహనుమంతుడా సంజీవనిదెచ్చినాశడవూ రంజిత వానరకుల రక్షకుడవైతివీ అటలంక సాధించిన హనుమంతుడా చెటుల సత్వ సమేత జయ హనుమంతుడా ఘటన నల మేల్మంగ కాంతు శ్రీవేంకటేశుకు దటుకున బంట వై ధరణి నిలిచితివి